నాలుగు వందల నలభై ఏడవ సంకీర్తన రాజే కర్తగా నిధి మానుపవే కడునహంకరించిన తొల్లి ఘనుడు నారదమౌని బిడిదపు టి జేసి అతని బిడ్డల కనిపించను అడరి నేనగా నెంతటి వాడను అదినే గడపగలనా తడవినే శరణీ ధనుజారి ఆ మాయ దగ్గరకుండగ జయవే మహిమి మోచేనని మున్ను మదించిన గరుడుని సహజపునీ హస్తము మోయకుండగా శక్తి హరించనీ మాయా బహుముఖముల నేనెంతటి వాడను పాయగ నీ మాయా అహిశయనుడ నే నీశంటినీ అది నన్ను దగ్గర గుండ జయవే సారపు శ్రీ వెంకటేశ స్వతంత్రుడవు నీవు మాయ నీదే కమ్మీ నే నీవాడనే మారు దైవములు లేరు మరి నన్ను కావా నిన్ను పేరు పేరుకొని సరణంటి బెడబాపు మాయా